మువశ్రవస్తాజస్పద శ్రమం వన్నోదసాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమస్మార్యపర్య వందే గుపరంపరా ప్రతి ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధాద్ ప్రకృతిష్ట ఉపాదాన కారణంచ బ్రహ్మ అభ్యుపగతవ్యం నిమిత్త కారణంచ ఇది ఒక అత్యంత విలక్షణమైనటువంటి ప్రతిపాదన ఇటువంటి ప్రతిపాదనము మీకు ఇండియన్ ఫిలాసఫీలో ఉంది తప్ప మరి ఎక్కడ లేదని అనిపిస్తుంది ఇప్పుడు లోకంలో ఈశ్వరుల్ని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు అంగీకరించిన వాళ్ళు ఏమన్నారంటే ఈశ్వరుడు స్వర్గంలో ఉంటాడు స్వర్గమో వైకుంఠమో కైలాసమో వాళ్ళు హెవెన్ మన వాళ్ళు వైకుంఠమని కైలాసమని పెట్టారు ఎవడు పుట్టే వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు ముందు అలాగా హెవెన్ ఇంగ్లీష్లో హెవెన్ అయింది మన దాని నుంచి కైలాసము ఆ తర్వాత ఇంకా అలాగా వచ్చేసాయి గోలోకం సాక్షేతలోకం మాలోకం ఈ లోకం ఆ లోకం అలాగ చాలా లోకాలు వచ్చేసాయి పౌరాణిక లోకాలు ఆ వైదిక లోకాలు ఒక ఉన్నాయి సో ఈ విధంగా ఈ లోకాల దృష్టి వచ్చింది సో అక్కడ ఆ లోకంలో ఈశ్వరుడు ఉండి ఈ జగత్తును సృష్టిస్తాడు ఎలా సృష్టిస్తాడని అడగద్దు ఇంకే మీరు నేను సృష్టించేదానికి ఎలా సృష్టించారని అడగాలి కానీ ఈశ్వరుని సృష్టించేదానికి అలా అడగకూడదు అని ఆ ఒక పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చారు ప్రపంచమంతా కూడా ఇండియా ఒకప్పుడు ఇండియా చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేది ఈ అంశంలో తర్వాత ఈనాడు ఇండియాలో ఉండేటువంటి ఆధ్యాత్మిక జీవనము ఆ స్థాయికి దిగజారిపోయింది కారణం స్థాయికి దిగజారిపోయింది మళ్ళీ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఈశ్వరుణ్ణి ఎలా భావన చేశారో అదే స్థాయిలో నిమిత్త కారణంగా భావన చేయటం తర్వాత ఈశ్వరుడు మన పర్సనల్ అఫైర్స్లో హస్తేపం చేస్తాడని ఊహించుకోవడం అంటే ఈశ్వరుడు అక్కడ కూర్చుని ఎవరి వాళ్ళకి ఏమిటేమిటి అయినా అలాగా హస్తక్షేపం చేస్తూ ఉంటాడని మీరు నిశ్చయం చేసుకోవటం కాబట్టి ఆయన మనకి ఫేవరబుల్గా ఉండడం కోసమని ఆయన్ని ప్రార్థించటము ఈ విధంగా ఒక పెద్ద స్కీమ్ ఒక డెవలప్ అయింది బట్ ది ఒరిజినల్ ఫిలసాఫికల్ విషన్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్ రే రెవల్యూషన్ ది విషన్ ఆ విషన్ ఏమిటంటే ఆయన నిమిత్త కారణంగా అక్కడెక్కడో ఉండే నిమిత్త కారణం అవడం కాదు మన ముందు పంచభూతముల రూపంగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జగద్ూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అంటే ఈ జగత్తు యొక్క ఉపాదానము కూడా ఈశ్వరుడే మరి అది ఎలా మాట తర్వాత అసలు ముందు ప్రతిపాదనమేమంటే జగత్తులకు ఉపాదానము ఈశ్వరుడే అది అక్కడ ప్రతిజ్ఞ సో ప్రతిపాదనము ప్రకృతిశ్చ అంటే ఉపాదాన కారణమి ప్రకృతి అంటే ఉపాదాన కారణము అర్థం ఏం నుంచి పుడుతుందో దాన్ని ప్రకృతి అంట ఉపాదాన కారణం కూడా పరబ్రహ్మయే అలాగే స్వీకరించాలి అంటే వాళ్ళు నిమిత్త కారణం ఎవరంటే నిమిత్త కారణం చ అలాగే స్వీకరించాలి నా కేవలం నిమిత్త కారణమేవా అంతేగానే ఈశ్వరుడు కేవలము నిమిత్త కారణం ఒక్కటే వేరే మనం వేరే ఆలోచిద్దాం అని అని అసలు అలా స్వీకరించటము కుదరు తగదు నిమిత్తకం నిమిత్తమో ఆయనే ఉపాదానం ఏమిటో మీరు ఆలోచించాల్సి ఉంటుంది ఆ ఉపాదానం కూడా ఈశ్వరుడే కస్మాత్ ఎందువలన ఇక్కడ ఎందువలన అన్నదానికి ఈ ప్రకరణము ఇది సమన్వయాధికరణంలో ఉంది కాబట్టి సమన్వయాధికరణం నాలుగు పాదాలు అవి అధ్యాయం నాలుగు నాలుగు అధ్యాయాలు కదా మొదటి అధ్యాయానికి సమన్వయాధ్యాయం సమన్వయాధికరణం కాదు సమన్వయాధ్యాయం అధికరణం కాదు సారీ సమన్వయాధ్యాయం మొదటి అధ్యాయం అంటే ఇక్కడ ఉపనిషద్వాక్యముల యొక్క విచారణ చేస్తారు ఇక్కడ ఇంకో చోట ఉపనిషద్వాక్యాలను పక్కన పెట్టి కేవలము యుక్తి ప్రధానమైన చేస్తారు దానికి తర్కపాదము అని అక్కడ ఉపనిషత్తులను కోడ్ చేయరు ఎందుకంటే ఉపనిషత్తులను అందరూ అడ్గీకరించరు కదా ఉపనిషత్తులతో అక్కడ ఇలా చెప్పారు అక్కడ అలా చెప్పారు అసలు జనరల్గా ఇది సత్యం ఇందువల్ల వాళ్ళు చెప్పారు కాబట్టి ప్రతి పుస్తకంలో ఉంది కాబట్టి సత్యం ఆ పుస్తకంలో ఉంది కాబట్టి సత్యం అదొక లెవెల్ అదొక లెవెల్ ఇంకో లెవెల్ ఉంటుంది పుస్తకంలో ఉండడం కాదయ్యా నువ్వు కన్విన్స్ చేయి అనే లెవెల్ వేరే కాబట్టి అది తర్కపాదం అక్కడ డిస్కషన్ వేరే ఉంటుంది దాని స్టైల్ వేరే ఉంటుంది కానీ ఇక్కడ తర్కపాతం కాదు ఇది సమన్వయ అధ్యాయం ఇక్కడ ఉంటే వేదాంత వాక్యముల యొక్క పరిశీలనమే చేస్తున్నారు ఇక్కడ సో అందుకోసం ఇక్కడ హేతు అకస్మాత్ అంటే వేదాంత వాక్యముల యొక్క విచారాన్ని చూసుకుంటే ఆ వేదాంత వాక్యాల్లో చేసిన ప్రతిజ్ఞ దృష్టాంతం వీటికి భంగం కలగకపోవడం ప్రతిజ్ఞకి భంగం కలుగుతుంది ఉపాదాన కారణం వేరే ఉందంటే అలాగే దృష్టాంతానికి కూడా భంగం వస్తుంది ఉపాదాన కారణం వేరే ఉంది అంటే ఈశ్వరుడే నిమిత్త కారణము ఉపాదాన కారణము కూడా అని అన్నట్లయితేనే ఆ ప్రతిజ్ఞ ఆ దృష్టాంతము పొసగుము అందుకోసము అని అలాగా ఉపనిషద్వాక్యములను బేసిస్గా చేసుకుని హేతువులు ఇస్తున్నారు ప్రతిజ్ఞ దృష్టాంతుపరోధాత్ ఉపరోధము అంటే అడ్డుపడ్డాం వాటికి వాటికి యుక్తి కుదరకపోవడం ప్రతిజ్ఞ కుదరాలా అక్కర్లేదా మీకు ప్రతిజ్ఞ కుదరాలా కర్లేదా కుదరాలి అయితే ఉపాదానం కూడా ఈశ్వరుడే అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఉపాదానం ఈశ్వరుడు కాకపోతే ఆ ప్రతిజ్ఞ ఉపనిషత్తులో చేసిన ప్రతిజ్ఞ అది అడ్డుకుడిపోతుంది అంటే అది ఈ అర్థం అయిపోతుంది అలాగే దృష్టాంతం కూడా ఏమం ప్రతిజ్ఞా దృష్టాంతం శ్రౌత నోపృద్ధ్యేటే శ్రౌతౌ అంటే శృతికి చెందిన ప్రతిజ్ఞ మరియు దృష్టాంతము ఉపనిషత్తుల్లో చెప్పిన ప్రతిజ్ఞ ఉపనిషత్తుల్లో చెప్పిన దృష్టాంతము ఇవి అడ్డుపడకుండా సాఫీగా కొనసా అంటే ప్రతిజ్ఞ ప్రతిజ్ఞలాగా ఉండాలి దృష్టాంతం దృష్టాంతంలాగా చక్కగా పొసగాలి అన్నట్లయితే ఈశ్వరుడు ఈశ్వరుడు నిమిత్త కారణము ఉపాదాన కారణము రెండూ అవ్వాల్సి ఉంటుంది మీరు నిమిత్త కారణంగా ఈశ్వరులు పెట్టుకునే ఉపాదానం మరొకటి అన్నట్లయితే ప్రతిజ్ఞ అడ్డిపోతుంది తర్వాత దృష్టాంతం కూడా అడ్డుపడిపోతుంది ప్రతిజ్ఞ తాగతుంది మరి అది ఏమిటో చెప్పండి ఆ ప్రతిజ్ఞ ఏమిటి ఈశ్వరుడు రెండు ఈశ్వరుడే అంటే ఆ ప్రతిజ్ఞలా నిలబడుతుంది లేక ఆ ప్రతిజ్ఞ అడ్డుపడి పద్ధతి ఏమిటి అదంతా చెప్తున్నారు ప్రతిజ్ఞ ముందు ఫస్ట్ ప్రతిజ్ఞ ఉతతమాదేశమ్రాక్ష్య ఏనాశ్రుతం శ్రుతం భవతి అమతం మతం అవిజ్ఞాతం విజ్ఞాతం ఇది ఇది చారుగ్యం ఆరో అధ్యాయంలోది ఆ ప్రకరణం ప్రతి ప్రసిద్ధమైనదే నేను మీ గురితే గుర్తు చేస్తే సరిపడుతుంది మీరు చదివిందే శ్వేతకేరు వెనక్కి వస్తాడు చాలా గర్వంగా ఉంటాడు వెనక్కి వచ్చింది ఎందుకంటే ఆ గర్వం ఉంటుంది ఆ గర్వానికి కొంత జస్టిఫికేషన్ ఉంటుంది ఆ జస్టిఫికేషన్ వరకు బాగానే ఉంది కానీ మనిషి ఆ గర్వం నుంచి బయటపడాల్సి జస్టిఫికేషన్ ఏమిటంటే కష్టపడి చదువుకున్నాడు విద్వాంసుల దగ్గర కష్టపడి చదువుకున్నాడు ఆ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరిలోకి అతనే పండితుడు అతన్నే అడగాలి ఏది కావాల్సి వచ్చినా అడగాలి కాబట్టి కొంచెం వన్ అప్ మ్యాన్ అంటారు చూడండి అలాంటి లక్షణం ఉంటుంది ఇప్పుడు చుట్టూ ఎవరికి సంస్కృతం రాదు అందరూ అతను అవత మాట్లాడతారు ఏ వాక్యం సరిగ్గా చెప్పలేదు అటువంటిప్పుడు సంస్కృతం వచ్చిన వాడికి కొంచెం అతను మనిషిన్నా ఉండదు అలా ఉన్నాడు శ్వాతికేటు కానీ అతను దాని నుంచి బయటపడ్డం అందుకోసం అతన్ని కొంచెం నేల మీద నడిచి చేసి మనం ఎంత పండితులమైనా మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటుంది అనేటువంటి ఒక వివేకాన్ని అతనికి అందజేయడం కోసం తండ్రి ప్రయత్నం చేస్తున్నాయి అది యువనల్లో అలా ఉంటుంది యువనలో కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఆ రక్తం కూడా మంచి ఇవ్వన రక్తం కదా ఇవ్వ వేడి రక్తం అంట ఉడుకు రక్తం ఎలా అంటారు అలా ఉంటుంది అందుత తండ్రి గారు పాపం అనుభవం ఆయన కూడా చదువుకున్నవారు ఆయన కానీ ఈ ఉడుకు రక్తాన్ని కొంచెం మనం సదుబాటు చేయాలనే అభిప్రాయంతో ఆయన మాట్లాడిగారు ఎలా నన్న అంత అలాగా చదువుకున్నావు బానే ఉంది కానీ అంత వినయం ఉండాలయా అంత అవినయం పనికిరాదు అవును ఇంతకీ నువ్వు ఎంత చదివినా ఇది చదువుకున్నావా నువ్వు అని అడిగారు ఉత తం ఆదేశం అప్రాక్ష్యూవు నీ గురువు గారిని ఈ ఆదేశం అంటే ఉపదేశం ఈ ఉపదేశాన్ని గురించి ప్రశ్నించావా అని అడిగారు ఏ ఉపదేశం ఎందుకంటే వేదమంతా ఉపదేశాలే అన్ని ఉపదేశాలు చదువుతూనే వచ్చాడు ఇప్పుడు ఇదిలో కొత్త ఉపదేశం ఒకటి పెట్టి ఈ ఉపదేశం ప్రశ్నించావా ఏమిటా ఉపదేశం దేని ఏ తత్వాన్ని ఉపదేశం పొందితే దేని ఉపదేశాన్ని పొందితే అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి ఇంతవరకు మనకి తెలియనిది ఏదైనా ఒకటి ఉన్నా అవన్నీ తెలిసినట్టే అయిపోతుంది అవన్నీ తెలిసినట్టే ఇంతవరకు మనం సంకల్పించనిది ఏదైనా ఉన్నా అది కూడా సంకల్పించేసినట్టే ఇంతవరకు మనం విననిధి అంతా శృతి కదా వేదం శృతి శృతి రూపంగానే విజ్ఞానాన్ని పొందుతారు ఇంతవరకు మనం విననిధి ఏదైనా ఉన్నా అది కూడా విన్నట్టయిపోతుంది అటువంటి ఉపదేశం గురించి మీ గురువు గారిని ఎప్పుడైనా అడిగేవా అని ఆయన అడుగుతాడు కాబట్టి ఇక్కడ ఉపదేశం అదే ఆ ఉపదేశమే బ్రహ్మోపదేశం కాబట్టి బ్రహ్మోపదేశంలో ఏమవ్వాలి ఆ బ్రహ్మను తెలుసుకుంటే తెలియబడనిది అనేది మిగలదు వినబడలేదు నేనెంతవరకు వినలేదు అనేది ఏది మిగలదు నేనెంతవరకు సంకల్పించలేదు అనేది ఏది మిగలదు అంటే ఆ ఒక్కదాన్ని తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్నట్లే అటువంటిది నువ్వు తెలుసుకున్నావా అని అడిగాడు అంటే ఇతను తెలుసుకోలేదు అని అంటాడు సరే ఆ తర్వాత తండ్రి బోధిస్తాడు కాబట్టి ఇది ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ఏమిటి దేనిని తెలుసుకుంటే సర్వమును తెలిసినట్లే అగుణో దానిని నీవు తెలుసుకున్నావా అని అడిగాడు ఇప్పుడు ఇక్కడ ప్రతిజ్ఞకి ఇప్పుడు ఉన్న టాపిక్కి కనెక్షన్ ఎలా ఉంటుందంటే బ్రహ్మను తెలుసుకుంటే సర్వమును తెలిసినట్లే అవుము అది ప్రతిజ్ఞ అవుతుంది ఏమంటే బ్రహ్మ వేరు బ్రహ్మ నిమిత్త కారణము ఉపాదానం వేరే ఉంటే ఈ ప్రతిజ్ఞకి తేడా ఎందుకంటే బ్రహ్మను తెలుసుకున్న ఉపాదానం ఇంకా తెలియకుండా మిగిలియే ఉడుము సర్వము తెలిసినట్లు అవదు జగత్తు యొక్క ఉపాదానం వీరికి తెలియలేదు నిమిత్తమే తెలిసినట్లయి కానీ నిమిత్తము ఉపాదానము బ్రహ్మే అనుకోండి బస్ ఇంకా తెలియాల్సింది ఏది మిగిలి ఉండదు ఆ విధంగా బ్రహ్మయే నిమిత్తము ఉపాదానం బ్రహ్మ నిమిత్తం అన్నది కాదు అందరూ అంగీకరించారు ఉపాదానమే ఇష్యూ కాబట్టి బ్రహ్మయే బ్రహ్మయే బ్రహ్మయే ఉపాదానము కూడా అని కనుక తెలుసుకుంటే వాడికి సృష్టిలో తెలియదగ్గది ఏది ఉండదు మీకో దృష్టాంతం చెప్తాను ఒక అతనికి టూరిజం అంటే చాలా ఇంట్రెస్ట్ న్యూయార్క్లో ఉండి కూడా ఒక రెండు ఇప్పటికే ఉన్నారు అదంతా వాళ్ళ ఇంటికి భిక్షకు అయినప్పుడు నేను ఒక పుస్తకం ఒకటి చూశాను నా దగ్గర నన్ను చూపించాను ప్లేసెస్ ఆఫ్ బెస్ట్ టూరిజం అని గ్లాసీ బుక్ పుస్తకం దాంట్లో మన ఆగ్రా తాజ్మహల్ కూడా ఒకటి అదే వన్ ప్లేస్ ఆఫ్ టూరిస్ట్ ఇంట్రెస్ట్ రెండోది పెదబెడ్డ కెయి మూడోది మెక్సికోలో మాయన్ రూయిన్స్ మాయన్ సివిలైజేషన్ రూయిన్స్ నాలుగవది విక్టోరియా జలపాతం ఆఫ్రికాలో ఇలా వంద ఈ వందలో ఆ పుస్తకంలో ఆయన టిక్కులు పెట్టుకున్నాడు ఏమిటి చూశాడు ఏవి చూడాడు ఆయన ఒక చూశాడు ఇంకా తొంభై చూడనే ఉన్నాయి నేను చూశాను పుస్తకం ఏమిటి టిక్కులు ఏమిటండి అన్నాను అంటే ఏదో ఇదండి అన్నాడు అంటే అప్పుడు నేను ఒక ప్రిన్సిపల్ చెప్పాను చూడండి ఎక్కడ వెళ్ళినా మీకు పంచభూతాలే ఉంటాయి విక్టోరియా జలపాతానికి వెళ్ళారనుకోండి పంచభూతాలు ఉంటాయి ఆగ్రా వచ్చారనుకోండి తాజ్మహల్ అక్కడే పంచభూతాలే ఉంటాయి ఎందుకని ఇక ఈ తాజ్మహల్ కట్టడం అది రాళ్ళు అంతా పృథ్వీ కానీ తాజ్మహల్ ఎదురకుండా పెద్ద వాటర్ ఫౌంటైన్స్ అవి ఉంటాయి ఆపహ ఈ ఇవన్నీ ప్రదేశాలన్నీ విశాలంగా ఓపెన్గా ఉండి ఆకాశం యొక్క బ్యూటీ మీరు చూడచ్చు గాలి బాగా వేస్తుంది ఎండగా కూడా ఉంటుంది ఆఫ్రికా కానీ ఇండియా కానీ వస్తే సంవత్సరంలో మూడు మాసాలే వేడి లేదు అనే ఫీలింగ్ ఉంది మీతో తొమ్మిది మాసాలు వేడి నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు ఇది కథలో ఇంకో కథలో కేవలం అల్లారండే అల్లారేడిగా ఉండండి రాజమండ్రి అయితే ఎవ అలా మాట్లాడతావు నువ్వు ఇక్కడే కదా పుట్టు పెరిగింది ఎక్కడ అలవాట్లాడతావు రాజమండ్రి సంవత్సరంలో తొమ్మిది మాసాలు వేడిగా ఉంటుంది నీకు తెలియదు ఆ సంగతి అంటే అప్పుడు నాకు కరెక్ట్ తొమ్మిది మాసాలు వేడిగా ఉంటుంది ఊరికే వేసవకాలం వేడిగా ఉంటే కదా తొమ్మిది వేడిగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో కూడా వర్షం కొంచెం వారం వారం రోజులు వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డే ఊకే చినుకు చినుకు తినుకు కొట్టి కురిసింది పెద్ద ఎక్కువ లేనే లేదు ఇది నేను ఎండ వచ్చింది మళ్ళీ వేడి వచ్చేసింది వాపస్ ఆ వారం రోజులే మినహాయింపు విద్యార్థ వేడే సో ఎనీవే సో వేడి పంచభూతాల్లో వేడి ఎక్కడికి వచ్చినా వేడే అవే పంచభూతాలు విక్టోరియా ఫాల్స్కి వెళ్తే అవే పంచిపోతారు ఆగ్రా ఆగ్రా తాజ్మహల్ వస్తే అవే పంచిపోతాడు ఈ థింక్ అబౌటెంట్ అని చెప్పాను ఆయనకి పట్టింది మనసు ఆయన ఆలోచించడం మానేశాడు మానేసి ముస్టం మూసులు లోపలి పెట్టేశాడు ఇంకా టిక్కులు పెట్టుకోవడం ఇంకా ఇంకా కొన్ని టిక్కులు పెట్టుకోవడానికి ఉపాయం ఆలోచించడం అవన్నీ మానేశాడు మానేసి పెద్ద భగవద్గీత ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అన్నీ పెంచుతాడు సేమ్ నేను అనుకుంటా అమెరికా వెళ్ళాలి ఎందుకు అమెరికా వెళ్ళాను అమెరికా వెళ్ళి నేను చేసే ఘనకార్యం ఏముంది హ్యా ఉఖార్జన హే మహాదే హే కానీ పాఠం చెప్పడం అది చేస్తున్న పని అదేగా ఇక్కడ చేస్తున్న పని అదే దక్ష చేయడం పాఠం చెప్పడం ఇప్పుడు అక్కడ చూస్తున్నది ఇక్కడ అక్కడ విద్యార్థులు ఇలానే ఉంటాడు చిన్నలే సమ్ చేంజెస్ ఏవో ఉంటాయి బై టు గో అలాగే నివృత్తి కాబట్టి పంచభూ అవే పంచభూతములు సర్వత్ర అని మీరు తెలిసేసుకుంటే మీరు ఆర్కిటికి వెళ్ళారనుకోండి పంచభూతాలు ఉంటాయి ఇట్లా ఆపహ గడ్డగట్టిన ఐశ్వరూపంగా ఉంటుంది మిగతా ఎక్కడికి వెళ్ళినా పంచభూతాలు చంద్రమండలానికి వెళ్ళారనుకోండి పంచభూతాలు సేమ్ ఈ మీద గో అన్నెసెసరీ మీరు కాళ్ళు చెట్లు ఒప్పుకుంటే రావాలి తప్ప చూడండి ఉన్నదంతా పంచభూతములను తెలిస్తే అయినట్లు ఒకటి చూస్తే అన్నీ చూసినట్లే అయింది కదా అయిందా లేదా అలాగే అలాగా అలాగా ఉన్నదంతా బ్రహ్మయే ఉపాదానము బ్రహ్మయే నిమిత్తము బ్రహ్మయే కాబట్టి బ్రహ్మను తెలిస్తే ఇంకా తెలియాల్సిందేది మిగిలి ఉండదు అది ప్రతిజ్ఞ తప్రచ ఏకేన విజ్ఞాత సర్వం అన్యత్ అవిజ్ఞాతమీ విజ్ఞాతం భవతి ఇది ప్రతీయతే ఆ ప్రకరణలో మనకు వచ్చే స్పష్టంగా మనకి తెలుస్తూ ఉండే విషయం ఏంటంటే ఒకటి ఉంది ఆ ఒకటి తెలుసుకుంటే అంతవరకు మీకు తెలియనివన్నీ కూడా తెలిసినట్లు అయిపోతాయి ఇది ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు పెకింగ్ బీజింగ్ వెళ్ళారా బీజింగ్ ఇది పెకింగ్ అనేవారు బీజింగ్ వెళ్ళారా లేదు వెళ్ళలేదు అది వెళ్ళండి చూడండి నిండిపోయింది కాదు మళ్ళీ ఆలోచన చెప్పండి బీజింగ్ వెళ్ళినా అవే పంచభూతాలు చూడండి ఏమీ లేదు చూడండి ఎలా అయిపోయింది మీరు బీజింగ్ వెళ్ళినా ఏముంటాయి అవే పంచభూతాలు ఉంటాయి టోక్యో వెళ్ళారా అవే పంచభూతాలు ఉంటాయి అంటే ఏమిటనమాట మీరు బీజింగ్ వెళ్ళలేదు అని చెప్పడానికి లేదు ఎంతభూతాలు మీకు తెలుసున్నవే కాబట్టి ఇంకా మీకు తెలియనిది ఏమీ నేను కదా అదేవిధంగా అంతవరకు బ్రహ్మ తెలియనంత వరకు అదిగో నాకు తెలియదు స్వర్గం తెలియలేదు వైకుంఠలోకం అది తెలియలేదు కైలాస లోకం అది తెలియలేదు అని మీకు అనిపించవచ్చు కాక కానీ బ్రహ్మ తెలిస్తే అన్నీ తెలిసేసినట్లు అయిపోతుంది ఎందుకంటే బ్రహ్మకంట భిన్నంగా ఏది లేనే లేదు గనుక అది ఆ ప్రతిజ్ఞ నుంచి మనకు తెలిసే విషయం తచ్చ ఉపాదాన కారణ విజ్ఞానే సర్వ విజ్ఞానం సంభవతి ఉపాదాన కారణావ్యతిరేకా అదే కాబట్టి ఆ ప్రతిజ్ఞా సందర్భంలో బ్రహ్మను ఒక్కదాని తెలుసుకుంటే బ్రహ్మ అదే ఉపాదాన కారణాన్ని తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్నట్లు అవుతుంది సర్వము అంటే జగత్తు జగత్తు యొక్క ఉపాదానమేమి ద మెటీరియల్ ఒక ఫుడ్ ద వరల్డ్ వాజ్ క్రియేటెడ్ అది తెలిస్తే ఇంకా తెలియాల్సింది ఏమి వాళ్ళు ఎందుకంటే జగత్తు కార్యము కారణము ఉపాదానము ఉపాదాన కారణము కార్యము కారణము కంటే భిన్నముగా ఉండదు ఇది పెద్ద ప్రతిపాదన కార్యము కారణము కంటే భిన్నముగా ఉండదు కారణం కారణాత్ అనన్యత్ కార్యం కారణాత్ అనన్యత్ కార్యము కారణము కంటే భిన్నముగా ఉండదు లోకంలో రెండు దృష్టులు ఉంటాయి కార్యదృష్టి కారణ దృష్టి అని రెండు ఉంటాయి కార్యదృష్టి బంధిస్తుంది కారణ దృష్టి స్త్రీ విడుదల విముక్తినిస్తుంది ఇంకా నేను చెప్పిన దృష్టాంతమే మీరు చూసుకుంటే ఇక ఈ చో ఈ ప్రదేశం చూశాను ఈ ప్రదేశం చూశాను ఈ ప్రదేశం చూశాను కానీ ఈ ప్రదేశం చూడలేదు అది కార్యదృష్టి మీరు కారణ దృష్టికి వెళ్ళండి కారణ అంటే ఉపాదానం చూడాలి మీరు చూడాలి సో ఈ ప్రదేశము ఏమిటి పంచభూతములు ఆ ప్రదేశము పంచభూతములు ఇంతకుముందు మీరు చూడని ప్రదేశము అది పంచిపోతుంది పంచభూతములు అనేప్పటికీ అరే నేను చూడలేదు అనే ఫీలింగు పోతుంది పంచభూతములు అనేప్పటికీ ఫీలింగ్ పోతుందంటే పంచభూతములు అనకుండా మీరు అది కారణ దృష్టి మీరు కార్య దృష్టి పెట్టుకున్నారనుకోండి ఏమవుతుంది ఇది చూశాను ఇది చూశాను కానీ అది చూడలేదు అది చూడలేదు అది చూడలేదు అని ఉంటుంది పంచభూత దృష్టి ఉండాలి కొంతమంది భోజనం చేస్తారు ఎలా చేస్తారంటే అన్నం పొలదం అన్నంలో పప్పు వేసి ఉడికించేటం మళ్ళీ అన్నం వేరే వండుకోవడం పప్పు వేరే వండుకోవడం మళ్ళీ ఎందుకు అంతా అదే అదే కార్బోహైడ్రేటు కొంచెం తేడా ఇటు రైస్లో పప్పు వేసేయడం కడిగేపుడు కూడా రెండు కలిపేసి కడిగేయడం మళ్ళీ ఇది వేరే కనగడం అది వేరే కనగడం వై టూ ఎఫ్ ఓ గిన్నెడు ఓ డొక్కుడు పప్పు ఓ డొక్కు బియ్యం వేసేయడం నీళ్లు పోసి కడిగేయడం నీళ్లు పోసి పొయ్యి మీ పెట్టేయడం ఉడికిపోయిందా అది దింపేసుకుని దానికి ఏదైనా కొంచెం ఉడగాయకుంటే కొంచెం రుచికి దానికి ఉరగా పెట్టుకుని కప్పు పెరుగు పెట్టుకుంటే జాబిలో యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఈ రకంగా భోజనం చేయాలంటే కారణ దృష్టి వాడికి బాగా అబ్బి ఉండాలి అదే గిన్నె మీద నాలుగు కూరలు కోసి నాలుగు రకాల కూరలు ముక్కల కింద అదే గిన్నె మీద పెట్టేస్తే అన్నం ఉడికిపోతుంది పప్పు ఉడికిపోతుంది కోరలు కూడ అన్నీ ఒక సింగిల్ ఎఫర్ట్లో ఉడికిపోతాయి అవి కంచంలో వేసేసుకుని ఇప్పుడు ఊరగా ఏదైనా పెట్టేసుకుని తినేసే అయిపోయింది భోజనం అయిపోయింది న్యూట్రిషన్ వచ్చేసింది సింపుల్ అయిపోయింది దీన్ని ఆ ఉపాదాయన దృష్టి అలా కాకుండా దీన్ని మీరు నేను విడతీసి అన్నం ఆ అన్నంలో కొంచెం భాగం పులిహార ఇంకో కొంచెం భాగం పరమాన్నం అన్నమే పరమ పరమైంది పరం ఎందుకైంది పంచదారాలు ఫాలో చేశారు కాబట్టి అన్నం కాస్త పరమ అన్నం అయింది అది పరమా అన్నం తర్వాత ఈ పప్పు ఉంది కదా పప్పు పప్పు నుంచి పప్పు పప్పు నుంచి సాంబారు పప్పు నుంచి కందిపప్పు పచ్చడి చేశారు ఇది కార్యదృష్టి ఇందాక నేను చెప్పింది కారణ దృష్టి కారణ దృష్టి ఇస్ ఫ్రీడమ్ కార్యదృష్టి బంధ ఈ మనుషులు సంసారులు సంసారులు కార్యదృష్టిలోనే ఉంటారు కారణ దృష్టిలో నేను చూసా మామూలుగా ఈ శారీస్ అని ఉంటాయి శారీ శారీస్ ఇది వేరు అది వేరు అది వేరు అది వేరే అసలు ఇండియన్ వెదర్ కండిషన్స్కి కాటన్ తప్పింకేది పనికి రాదని అడిగితే నెంబర్ వన్ కాబట్టి కాటన్ సెటిల్ కాటన్ మళ్ళీ కాటన్లో ఎన్ని రకాలు మరి అక్కడ నిడ నిడదంలో ఉన్నారు చర్మ విధులుగా ఆయన ఉన్నారు అనాథాశ్రమానికి చీఫ్ ఆమె ఆమె ఏం చేస్తారంటే ఈ ధోతి ఉంటుంది చూడండి అది కట్టేసుకుంటారు ధోతి కట్టేసుకుంటారు చీరే అది చేరే ఇది అంతా కాటనేగా చీరలు వస్తే ఎవరితో ధోతి కట్టేసుకుంటారు వెరీ ఇంట్రెస్టింగ్ కారణ దృష్టి అంటే అది అన్ని కాటనేగా ఇది ఒళ్ళి కారణ దృష్టి కార్య దృష్టి భవిషిస్తుంది కారణ దృష్టి అంటే ఈ శారీ ఆ శారీ ఈ శారీ స్టిచ్ శారీస్ కంటే కొన్ని ఇతర డ్రెస్సెస్ పురుషులకు కూడా కారణ దృష్టి షర్ట్ ఉంటే ఇంకా ఇంకా దాన్ని ఇది ఈ ఫ్యాషన్ ఫ్యాషన్ కారణ దృష్టి అలాగే షర్డ్కి కూడా కారణ దృష్టి ఉంటే వాడికి మొత్తం ఒకే సింగిల్ యూనిఫామ్ ఏదో ఒక పద్ధతి ఏదో కొంచెం వైపడ్డాడు జీరోయా వన్ దూయా చెప్పబడ్డాడు వర్గం మెషిన్ ఉంటుంది జీరో అని నాలుగంటుకుంటున్నాడు జీరో అంటాడు మరొకడు వన్ అంటాడు మొత్తం వన్ వేసేయటం అంత యూనిఫామ్గా చేసి పంపించేయడం అది కారణ దృష్టి కార్యదృష్టి అంటే ముందు ఇలా కొంచెం ఇలా ఉండాలి ఇక్కడ తక్కువ ఉండాలి మళ్ళీ ఇక్కడ ఎక్కువ ఉండాలి ఇదంతా కారణ దృష్టి బంధం కారణ దృష్టి బంధము చిన్న అంశాల్లో కూడా టూరిజం అంశంలో అయినా భోజనం అంశంలో అయినా డ్రస్లో కానీ ఈమె ఎనీథింగ్ కారణ దృష్టి విముక్తి కార్యదృష్టి బంధము దీని మీద స్వామి రామతీర్థ ఒక విషన్ ఇచ్చారు ఆ విషను ఆయన ఏమన్నారంటే ఇది జీవన్ముక్తుడు అవ్వడానికి ఉపయోగపడే విషన్ అనిచ్చారు ఇప్పుడు మీకు ఘటనలు జరుగుతూ ఉంటాయి ఏవేవో ఘటనలు అవుతూ ఉంటాయి మంచివి అవుతాయి చెడ్డవే అవుతాయి మంచి చెడు ఏమీ లేదు మనం మంచి అనుకుంటాం మనం చెడని మనమే పెట్టుకుంటాం ఆ పేర్లు అవి చెప్పవు నేను చెడు ఘటనను చెప్తుంది అది అదేం చెప్పదు మనం పెట్టుకున్న పేరే ఈ ఘటనలకి మనము అవాంతర కారణాలని వెతుక్కుంటాం దీనికి కారణం ఏమిటి దానికి కారణం కారణం ఇప్పుడు నాకు ధనం పోయిందనుకోండి ఈ ధనం పోవడానికి కారణం వాడి మూలంగా నాకు డబ్బు పోయింది సరే అని అవాంతర వెతుకుంటాం ఈ అవాంతర కారణాలన్నీ కూడా చాలా కన్ఫ్యూజింగ్ అండ్ మిస్లీడింగ్ దోన్లీ వన్ కాజ్ ది ఓన్లీ కాజ్ ది కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అండ్ ఆల్సో ఎఫెక్ట్స్ ఈశ్వర ఓన్లీ వన్ కాజ్ క్షేమ పుట్టిందంటే ఈశ్వరుడు కారణము క్షేమ కారణం కాదు ఈశ్వరుడు కారణము మంచి జరిగితే ఈశ్వరుడు కారణము చెడు జరిగితే ఈశ్వరుడు కారణం సర్వము ఈశ్వర సంకల్పం వల్లనే ఘటిల్లును సర్వము ఇంక లోకల్ కాజెస్ అనవసరండ్ ఆల్ దాట్ ఎవడైతే ఆ రకమైన సర్వకారణ దృష్టిని కలిగి ఉంటాడో వాడు జీవనమిస్తుతారు చెప్తారు చూడండి ఆ విషయం ఎలా ఉందో మీరు ఇతర ఇతర వాదములు చూడండి ఈ సుఖం ఎందుకు వచ్చింది కర్మ వల్ల వచ్చిందంటారు ఓకే ఈనాట్ రాంగ్ బట్ కర్మ దగ్గర ఆగిపోయారనుకోండి మీ దృష్టి కార్య దృష్టి అయింది ఎందుకని కర్మ కూడా కార్యమే నేను కారణం అనుకున్నా అది ఈ సుఖానికి అది కారణమైన ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కార్యం ఓ దేహంతో చేసింది కదా అది వెరాజ్ కర్మ ఫల దాత ఈశ్వరుడు ఇంకా ఈశ్వరుడికి కారణం ఉండదు ద ఫైనల్ కాజ్ ది అల్టిమేట్ కాజ్ ద రియల్ కాజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అండ్ ఆల్సో ఎఫెక్ట్స్ అది మీరు పట్టుకోగలిగితే ఈ అవాంతర కారణాలు తెలిసినా తెలియకపోయినా ఇంక తెలిసినట్లే అదొక దృష్టి అల్టిమేట్ కాజ్ ఇస్ది ఓన్లీ కాజ్ అప్పుడు ఈ శత్రుమిత్ర భేదం భావం ఉండదు ఈ ధర్మాధర్మాధర్మ సుఖ దుఃఖ ఈ ద్వంద్వభావములన్నీ కూడా పోతాయి అల్టిమేట్ కాజ్ ఎందు వాళ్ళు నిలిచి ఉంటాడు అని ఈ విధంగా వేదాంతంలో అత్యంత సూక్ష్మమైన విషయము This is దిస్ ఇస్ నాట్ కైండ్ ఆఫ్ కాస్మాలజీ ది వే మోడర్న్ కాస్మాలజీస్ పర్ష్యూ ఇట్ ఇక్కడ ప్రయోజనం అది కాదు ఎలా సృష్టి ఎలా వచ్చింది ఎలా రాలేదు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ వన్ కాజ్ ది కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ సో దట్ మీరు దాన్ని పట్టుకుని కొరతార్థమైపోతారు అందుకోసం అలా చెప్తారు కాబట్టి అది ఉపాదానము ఉపాదానము తెలిస్తే కార్యము ఇంకా అన్ని కార్యములు తెలిసినట్లే ఎందుకంటే ఏ కార్యమైనా సరే ఉపాదాన కారణము కంటే వ్యతిరేకంగా భిన్నంగా ఉండదు కానీ కారణం మటుకు కార్యముల కంటే భిన్నంగానే విలక్షణంగానే ఉంటుంది కార్యము కారణము కంటే విలక్షణంగా ఉండదు కానీ కార్యము యొక్క లక్షణములు మాత్రం కారణానికి ప్రాబ్లం ఎలాగో చెప్తుంది బంగారము ఆభరణముందనుకోండి బంగారము యొక్క లక్షణములన్నీ ఆభరణానికి వస్తాయి కానీ ఆభరణము యొక్క లక్షణములు ఏమీ బంగారానికి వెళ్ళవు బంగారము లోహము ఆభరణం కూడా లోహాత్మకంగానే ఉంటుంది లోహమే అవి ఉంటుంది బంగారము పచ్చగా నిలమెలబెరుస్తూ ఉంటుంది ఆభరణం కూడా పచ్చగానే నిలమెలబెరుస్తుంది కానీ మరో రకంగా ఏమీ ఉండదు ఏమండి ఇక ఆభరణం నుంచి బంగారం వైపు చూడండి ఆభరణం అందంగా ఉంది ఆ బంగారం అందంగా ఉండదు ఆభరణం బాగులేదు ఆ బంగారం బాగు కూడా ఉండదు ఆభరణం ఫలానాప్పుడు తయారైంది బంగారం తయారవదు ఆభరణం దాన్ని లేకుండా చేసేయచ్చు చనిపోయేయచ్చు దాన్ని మీరు బంగారాన్ని మాత్రం చనిపోయేయలేరు చూడండి ఇది ఒక పాయింట్ ఏమిటో పాయింట్ కార్యము కారణము కంటే విలక్షణంగా ఉండదు కానీ కారణం మటుకు కార్యము కంటే విలక్షణముగానే ఉండును నెంబర్ వన్ నెంబర్ టూ కార్యములు అనేకములుగా నుండును కానీ కారణము నుండి ఒక్కటియే కారణము ఒక్కటియే ఇప్పుడు ఇప్పుడు నెక్లెస్సు బంగారమే కంకణము బంగారమే దేర్ ఫోన్ నెక్లెస్ ఈక్వల్ టు కంకణము అనుకోవడం తప్పదు నెక్లెస్ కంకణం అవ్వదు నెక్లెస్ వేరే కార్యం కంకణము భిన్నమైన కార్యం దే ఆర్ డిఫరెంట్ భిన్న భిన్న కార్యములు మీకు వాటి ఎందు ఏకత్వం ఉండదు ఈ నెక్లెస్ అండర్ కంకణము ఆర్ వన్ అనకూడదు దే ఆర్ వన్ ఇన్ గోల్డ్ ఆ గోల్డ్ పెడితే కానీ మీకు వన్ అనే మాట రాదు అంచేతనే కార్యముల మధ్యలో అభేదం ఉండదు కార్యముల మధ్యలో అభేదం ఉండదు నెక్లెస్సులు కంకణము ఒక్కటే అనకూడదు నెక్లెస్కి మూలంలో ఉండే బంగారము కంకణానికి మూలంలో ఉండే బంగారము ఒక్కటే అనాలి నెక్లెస్సు మిథ్యే కంకణము మిథ్యే బంగారమే సత్యము అది ఒక్కటి అనాలి మీరు మిథ్యలోంచి సత్యంలోకి వెళ్ళిన తర్వాతనే మీకు ఆయకత్వం వస్తుంది కాబట్టి ఇంతటి మౌలికమైన అంశములు ఇవి ఉన్నాయి ఆ బ్రహ్మయే ఉపాదానము అని చెప్పుటలో ఇన్ని మౌలికములైన అంశములు ఇవిడి ఉన్నాయి సో పృథివి బ్రహ్మయే అప్పులు బ్రహ్మయే అగ్ని బ్రహ్మయే మీ అనుభవంలో పృథివీ యొక్క అనుభవం వేరే ఉంటుంది అగ్ని యొక్క అనుభవం వేరే ఉంటుంది పృథివిని మీరు గంధాన్ని ముక్కుతోట ఆఖ్యానిస్తారు అగ్ని అంటే ఉష్ణస్పర్శను చర్మంతో మీరు తెలుసుకుంటారు గంధం యొక్క అగ్రహణం అది ఒక రకంగా ఉంటుంది ఉష్ణస్పర్శ మరో రకంగా ఉంటుంది ఆ స్థాయిలో మీకు సామ్యము సమత్వము పొసగదు కానీ అగ్ని అన్నా బ్రహ్మయే అగ్ని యొక్క మూలము బ్రహ్మయే పృథివి యొక్క మూలము బ్రహ్మయే పృథివీ అగ్ని ఇత్యాదులని నామరూపములు కనుక యథార్థములు కావు అని సత్యవస్తువు ఒక్కటే అని మీరు ఎప్పుడైతే అంటారో అది బ్రహ్మ ఆ రకంగా దీన్ని వ్యాఖ్యానం చేస్తారు ఇది కొంచెం దీన్ని జనులు రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తారు దానివల్ల కొంత కన్ఫ్యూషన్ కూడా క్రియేట్ చేస్తారు ఈ వ్యాఖ్యానమే పట్టుకుని భేదాభేదవాదాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే భేదము ఉన్న భేదం చేస్తారు నేను చెప్పిన దాంట్లో భేదము అభేదము ఉంది కారణము అభేదము కార్యముల స్థాయిలో భేదము ఉంటుంది కానీ కార్యము యొక్క అభేదము కారణముల యొక్క భే సారీ కారణము యొక్క అభేదము కార్యముల నుండు కానం వచ్చే భేదము రెండూ ఒకే స్థాయికి చెందినవి కావు కారణము యొక్క అభేదము సత్యము కార్యముల స్థాయిలో అనుభవానికి వచ్చే భేదము మీ అది అసత్యం సత్యం కాదండి కాబట్టి మీరు భేదాభేదవాదం అనకూడదు భేదాభేదవాదం అంటే గుర్రాన్ని గాడిదని ఒకే గాడికి కట్టినట్టయింది అభేదమేమో గుర్రం భేదం గాడిద ఈ రెండింటినీ ఒకే గాడికి కట్టినట్టు భేదాభేదవాదం అనకూడదు మిస్లీడింగ్ అయిపోతుంది మా అభిప్రాయం ఏం కాదండి మా అభిప్రాయం బ్రహ్మభేదము జగత్తులో ఉండే నానాత్మము మిథ్యా భేదము అది మా అభిప్రాయం అంటే అది భేదాభేదవాదం అవుతుంది అది అభేదవాదమే అవుతుంది కాబట్టి ఇటువంటి కన్ఫ్యూషన్స్ చాలా ఉన్నాయి ఆ కన్ఫ్యూషన్స్ వెనకాలన్న హేతు ఏమిటంటే వైట్ ది పర్సన్ ఈజ్ విల్లింగ్ టు బి కన్ఫ్యూజ్డ్ హీ వాంట్స్ టు బి కన్ఫ్యూజ్డ్ అండ్ హీజ్ విల్లింగ్ టు బి కన్ఫ్యూజ్డ్ ఎందుకంటే వాడికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది జగత్ జగత్తులో ఇంట్రెస్ట్ ఉంటుంది సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇంట్రెస్ట్ అది కూడా కల్పితమైన ఇంట్రెస్ట్ దానికి వాస్తవికత ఉంటుంది ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది ఏమిటి జగత్ చాలా సెలబ్రటోరియల్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ వి ఆల్వ్ సో మచ్ ఆఫ్ పోయిట్రీ విసన్ దాట్ హౌ కెన్ వి సాల్వ్ ఇన్ మిట్స్ అండ్ చూసారా సో ఫర్ దట్ రీజన్ హీ వాంట్స్ సంథింగ్ అదర్ దాన్ అభేద ఏదో ఒక వెస్టర్ ఇంట్రెస్ట్ ఉంటుంది జగత్తులో భక్తుల్ని భక్తుడని తను భక్తుడు అనుకుంటాడు భక్తుడని ఒక స్టేటస్ తన మీద వేసుకుంటాడు విచ్ ఈజ్ ఫైన్ కానీ ఆ స్టేటస్ని మిస్యింటర్ప్రెట్ చేసుకుని నేను భక్తులుగా ఉండాలి అంటే భక్తుడుగా ఉండడం కోసం భక్తుడవుతాడా అప్పుడుగా ఈశ్వరునిలో విలీనం అవ్వడం కోసం భక్తుడవుతాడు కానీ భక్తుడుగానే ఉండిపోవడం కోసం భక్తుడు అవ్వడు కానీ ఆ సంగతిని గుర్తించక నేను భక్తుడుగా ఉండాలి అంటే భేదం ఉండాల్సిందే అని భ్రమలో పడతాడు భేదాన్ని తిర తిరస్కరిస్తే భక్తికి మోపం వస్తుంది అని భయపడతాడు అని ఒక రెస్టిడెంట్రెస్ట్ పెట్టుకుని దానికోసం ద్వైతాన్ని పట్టుకుంటాడు ఆ ద్వైతాన్ని వదిలిపెట్టలేడు కాబట్టి ద్వైతాద్వైతం అంటాడు ఇవన్నీ కూడా ఈ ఫిలాసఫీస్ అన్నీ కూడా ఆ ఒక మానసికమైన ఇన్సెక్యూరిటీ నుంచి ఒక ఒక ఇన్ఫీరియారిటీ నుంచి ఒక మెంటల్ దాని ఒక యాంగులారిటీ మైండ్లో కాన్సెప్చువల్ లెవెల్లో ఒక మిస్టేక్ ఉండబట్టి దాని నుంచి వస్తాయి ఇట్ ఈజ్ లైక్ దాట్ దృష్ట ప్రతిజ్ఞ అండి ఇంకా దృష్టాంతం ఆహా నిమిత్త కారణా వ్యతిరేకస్తు కావ్య నాస్తి లోకే త రాసాదవ్యతిరేక దర్శనాత్ బ్రహ్మ ఉపాదానము అన్నప్పుడు మాత్రమే జగత్తు బ్రహ్మ కంటే అభిన్నము ఎందుకంటే కార్యము కారణము కంటే భిన్నముగా ఉండదు గనుక ఉపాదానమైతేనే కుదురుతుంది కేవలం నిమిత్తం అన్నారనుకోండి అప్పుడు జగత్తు వేరే అవుతుంది బ్రహ్మ వేరు జగత్తు వేరు రెండో ఒకటిగా ఉండవు రెండింటికే ఏకత్వం కుదరదు మీరు చూసుకోండి లోకంలో తక్ష తక్ష అంటే శిల్పి మేస్త్రి ఉంటాడు బిల్డింగ్ ఉంటుంది బిల్డింగ్కి మేస్త్రి కారణము ఎటువంటి కారణము ఉపాదాన కారణం కాదు నిమిత్త కారణము అని చెప్పిన బిల్డింగ్ ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది మేస్త్రి భిన్నంగానే ఉంటాడు ఇద్దరూ ఏకమైపోతారు ఎందుకంటే నిమిత్త కారణం అలా ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు నిమిత్త కారణము అని అనేప్పుడు మీరు దగ్గర పెట్టుకున్నాను అలా మాట కేవలం నిమిత్త కారణం మాత్రమే అని మీరు అన్నట్లయితే యూఆర్ క్రియేటింగ్ సో మెనీ ఫిలసాఫికల్ ప్రాబ్లమ్స్ ఫర్ యువర్ సార్ ఎందుకంటే జగత్తు ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉంటుంది అంటే ఈశ్వరుడు కూడా జగత్తు కంటే భిన్నంగా ఉంటాడు టోటల్ భేదం కారణ కార్యభావం పరిస్థితి వేరు కార్యము కారణము కంటే వ్యతిరేకంగా ఎన్నడూ కారణం మాత్రం కార్యం కంటే విలక్షణముగానే ఉంటుంది ఆ పరిస్థితి వేరు ఇక్కడ పరిస్థితి వేరు ఇక్కడ ఏమిటంటే నిమిత్త కారణం వేరే ఉంటుంది భిన్నము ఉపాదాన కారణం సారీ కార్యము భిన్నము కారణం భిన్నం కార్యం భిన్నం కారణం కార్యం కార్యం కారణం కాదు సత్యము అన్నట్టుగా ఉంటుంది ఎలా శిల్పి ప్రాసాదము వేరువేరుగా ఉన్నాయో అలా ఉన్నట్లయితే మీకు మీకు ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వాన్ని నిలబెట్టడం కుదరదు ఈశ్వరుడు కూడా ఒక రాజులాగా తయారవుతాడు లోకల్గా కింగ్ ఉంటాడు చూడండి కింగ్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ ఉంటాడు కదా ఆయన చుట్టూ చాలా మంది మార్బలం గట్టిగా ఉంటాయి అంగబలం అర్థబలం ఉంటాయి ఎంతో కొంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి అవన్నీ ఆయన అధీనంలో ఉంటాయి ఆయన గొప్ప గొప్ప ఘనకార్యాల్ని చేయగలుగుతాడు ఎవరికైనా పైకి తీసుకురాగలుగుతాడు ఇంకొకటి ఎవరినైనా కిందకి తొక్కేయగలుగుతాడు ఇవన్నీ చేయగలుగుతాడు లోకల్ కింగ్ దేవుడు కూడా ఆ రకమైన ఒక కింగులా తయారవుతాడు ఇంచేతనే మీకు దేవుడి గురించి చేసే వర్ణనలన్నీ కూడా ఒక కిందుని దృష్టాంతంగా బితుకు చేసినవే ఉంటాయి కిందు ఎక్కడుంటాడు ప్రాసాదంలో ఉంటాడు వైకుంఠంలో దేవుడు ఎక్కడ ఉంటాడు ప్రసాదంలోనే ఉంటాడు ఆ ప్రసాదం చుట్టూ పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది వైకుంఠంలో చుట్టూ ఏముంటుంది కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా మార్బుల్ తోటి స్పెషల్గా కడతారు వైకుంఠం యొక్క కాంపౌండ్ వాళ్ళు కూడా వజ్రాలు వైధూర్యాలు పొదిగి స్పెషల్గా కడతారు అలాగే ఆయన వాహనాలు ఉంటాయి ఏనుగు ఉంటుంది అంబాీ ఉంటుంది లేకపోతే గుర్రం ఉంటుంది రథం ఉంటుంది వాహనాలు ఉంటాయి చీఫ్ మినిస్టర్ గారికి ఉన్నట్టుగా ది హోల్ డిస్క్రిప్షన్ విల్ బి దగ్గర అయితే మీకు తాత్కాలికంగా ఆయన రాజు మహారాజు చక్రవర్తి సర్వాధికారి సర్వము తెలుసు సర్వశక్తిమంతుడని మీకు అనిపిస్తుంది కానీ ఆయన సర్వశక్తిమత్వానికి కూడా లోటే ఉంటుంది ఎందుకంటే దేర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ విచ్ హీ కెనాట్ డూ ఎనిథింగ్ అనౌట్ ఆయన అధీనంలోనే లేని ఏదో ఉంటుంది ఇప్పుడు ఆయన కూడా పరిచ్ఛులు అయిపోతాడు కాబట్టి లోకల్ కింగ్ లాగా మీరు ఈశ్వరుణ్ణి భావన చేసిన సందర్భంలో ఆ ఈశ్వరుడు ఈ జగత్తు కంటే భిన్నంగా ఉంటాడు కనుక ఈ జగత్ ఆయనకి బరువు అవుతుంది భారమవుతుంది దీన్ని నిర్వహించటం పెద్ద సమస్య అవుతుంది అలాంటివన్నీ కూడా ఉంటాయి అలాంటి కథలు కూడా ఉంటాయి వైకుంఠంలో విసిగెత్తి ఇక్కడికి వచ్చేశాడు చూసారా ఎలా ఉన్నా కథ ఉండాలి శ్రీ వైకుంఠ విరక్త అంటే అర్థమేయండి ఆయన పూర్ణుడు కాదని మీకు తెలిసిపోతుందా లేదా అపూర్ణత్వం స్పష్టంగా ముఖం మీద కొట్టినట్టు కనపడలేదండి మీరు ఈశ్వరుని ఒక క్రిందిలో భావన చేసినప్పుడు అలా ఉంటుంది పరిస్థితి అక్కడ విసిగెత్తి ఇక్కడికి రావడం ఇక్కడ విసిగెత్తిని కుదం వెరీ ప్రాబ్లం అంటే మీరు ఫిలాసఫీ థింకింగ్ మానేజ్ చేయాల్సి ఉంటుంది నాతో ఒక ఆయన అన్నారు సత్సంగంలో అది మా నమ్మకం అండి అన్నాడు అయ్యా మీరు ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ నమ్మకం అంటే ఎలా గుర్తుంది ఫిలాసఫీ సత్సంగంలో ఉన్నప్పుడు అది మా నమ్మకం అండి ఏంటి పాయింట్ వర్త్ ఫిలాసఫీ ఇంకెందుకు అంటే నేనన్నాను చూ నేను ఎందుకన్నానంటే i wanted to make the point so that uh, any time he will look into it nene em annalante namagam panikiradandi namagam tappukada you have to think about it nenu namagond tho chesthe cheyapoddu namagond tho cheyapoddu think chestheya think meeru okane trust chesina sandarbhamlo kuda you think and trust don't be a blind persons trust think and trust ivanna em cheskolenu ఇదని చేసి పెట్టాలి నా షుడే ట్రస్ట్ హిమ్ గివ్ ఎ థాట్ ఎస్ ఐ షుడ్ ట్రస్ట్ హిమ్ దెన్ ఫోర్ గివ్ ఇట్ టు హిమ్ అండ్ దెన్ లీవ్ ఇట్ లీవ్ టు ఈశ్వర అంతే కదా హౌ టు ట్రస్ట్ ట్రస్ట్ చేయకుండా మీరే పని చేయలేరు ట్రస్ట్ వేరు బిలీఫ్ వేరు బిలీఫ్ అంటే గుడ్డీ అంధ ఆలోచనే ఉండదు ట్రస్ట్ అంటే గివ్ ఎ థాట్ టు ఇట్ And then you are willing to take the outcome in a graceful manner. Trust the ashtarama. But suppose he doesn't, uh, he deceives you. It's okay. Uh, he can only deceive me one time. A second time he cannot deceive me. And I will accept that loss. He can deceive me only one time. Nobody can deceive a second time. Nobody. Kabatai, Kabatai, in trust there is thought. బిలీవ్ దెర్ ఇస్ నో థాట్ విచ్ ఈజ్ నాట్ అక్సెప్టబుల్ అది తప్పది ఎనీవే కాబట్టి ఇక్కడ అంతా అలా ఉంటుంది ఊరికేదో బిలీఫ్స్ తోటి నడవదు ఇక్కడ ఫిలాసఫీ కదా అది కాబట్టి ఈశ్వరుడు ఈ జగద్ూపంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రతిజ్ఞ ఏక విజ్ఞానైన సర్వం విజ్ఞాతం భవతి అనే ప్రతిజ్ఞ పోస లేనట్లయితే ఈశ్వరుడు నిమిత్తమయ్యి అప్పుడు ఉపాదానం ఇంకా ఎదురు చూసుకోవాలి మనం ఉపాదానం ఉందంటే రియల్టీ లేదు అసలు ఉపాదానమే లేదు అప్పుడు కూడా ఈ జగత్తు ఈశ్వరుడి భిన్నంగానే ఉంటుంది జగత్ ఎందుకంటే జగత్తు వేరు ఈశ్వరుడు వేరే కొత్త ఈశ్వరుడు నిమిత్తమే కాదు కదా అది ఈశ్వరునకు శోభ కాదు అది ప్రతిజ్ఞ ఇంకా దృష్టాంతం దగ్గరకి రండి